అది తినేవాడు అతనికి తోచినప్పుడు పొగలు శుభ్రంగా నిద్రపోయేవాడు నిద్రపోయేవాడో పడుకుని ఉండేవాడో వాట రాత్రి తెల్లవారులు తెలివిగా ఉండేవాడు నాకు పుస్తకాలు కావాలి అని రిక్వెస్ట్ చేశాడు పుస్తకాలు అతనికి ఇచ్చాడు అతని పది సంవత్సరాల్లో బిఏ చదువుతూ అరెస్ట్ అయ్యాడు బిఏ చదివి పిహెచ్డి చేసి యూనివర్సిటీ డిగ్రీ సంపాదించుకున్నాడు పోస్ట్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ సంపాదించు చదివి తర్వాత లా చదివి తన కేసును రీఓపెన్ చేయడానికి ఉపాయం ఏమిటి అనే విషయాన్ని పరిశీలన చేసి ఒక బయట నుండే లాయర్స్ కి ఉత్తరాలు రాసి జైలు అధికారులు కొన్ని పర్మిషన్ ఇస్తారు వాళ్ళు సెన్సార్ అయితే చేస్తారు తనే పర్మిషన్ ఇస్తారు ఆ ఛానల్సిందో ఆ ఛానల్ ఒక బయట నున్న లాయర్ ని కాంటాక్ట్ చేసి నా కేసు రీ ఓపెన్ చేయడానికి ఒక అర్జీ నువ్వు పెట్టవలసింది అని వాడిని రిక్వెస్ట్ చేసి వాడికి కేసును వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తానికి కేసు రీఓపెన్ చేయిస్తుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ లో ఇతని కాండక్ట్ జైల్లో ఎంత ఎగ్జాంపుల్ అని కాండక్ట్ అంటే ప్రతి వాళ్ళు ఇక్కడ అక్కడికి కేసు రీఓపెన్ అయితే న్యూజెర్సీ హైకోర్టులో సుప్రీంకోర్టు వెళ్తున్న కేసు అక్కడ కేసు కొట్టేస్తారు సో చూడండి కర్మ బంధం ప్రహాస్ కాబట్టి కర్మల బంధంలో ఉన్నాం మనం దాంట్లో సందేహం లేదు కానీ బుద్ధ్యాయుక్తో యార్థ ఒక జ్ఞానాన్ని ఉపయోగించి తెలివితేటను ఉపయోగించి ఆ కర్మబంధాన్ని కర్మయోగంగా మార్చేసేవచ్చు అది కర్మయోగం అంటే కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఈ కర్మయోగం అంతఃకరణ శుద్ధి లేని వాడికి కర్మబంధంలో ఉన్నవాడికి కర్మయోగం లేకపోతే జ్ఞానయోగం వల్ల వచ్చే మోక్షం కూడా విడిగి దక్కదు కాబట్టి హే పార్థ నువ్వు ఈ జ్ఞానాన్ని ఈ కర్మయోగానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించు ఆ బుద్ధిని ఆ తెలివితేటలను సంపాదించి నీవు కర్మల్ని ఆ విధంగా నేను చెప్పిన విధంగా కర్మల్ని చేసి ఇప్పుడు చేస్తున్నట్టు కాకుండా ఆ కర్మబంధం నుంచి బయటికి రావాల్సినది అని ఇది యోగ మహిమోపనిషద్దు చెప్పాను మీకు ఆ యోగము అంటే కర్మయోగమే ఇక్కడ యోగం యుగేయత్విమాంశును అంటున్నాడు ఇక్కడ కాబట్టి కర్మయోగము అంటే ఇప్పుడు మనం జీవితంలో ఇక్కడ చాలా శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పిన బోస చాలా విలువైన బోధ ఇది దీని పేరుకి సాంఖ్యయోగం కర్మయోగం అంతా ఇక్కడే వచ్చేస్తుంది అసలు నిజానికి నెక్స్ట్ చాప్టర్ కర్మయోగం వెళ్లేప్పటికి మీకు కర్మయోగం అంతా అయిపోతుంది మరి ఇంకా ఆ చాప్టర్ ఏమిటండి ఈ కర్మయోగంలో ఉండే మైనర్ ఆ చాప్టర్ లో అసలు కర్మయోగం అంతా మీకు సెకండ్ అధ్యాయంలో పూర్తి అయిపోతుంది సాంఖ్యయోగం కర్మయోగం రెండూ కూడా ఎనీవే ఇక్కడ శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడు అంటే మనిషి కర్మలను చేయటం తప్పదు కర్మలను చేయకుండా ఎవడూ ఉండడు ఇప్పుడు సన్యాసి అంటారు సన్యాసి అంటే సన్యాసం చేశాడు అంటే త్యాగం చేశాడు ఏమిటి త్యాగం చేశాడు చాలా మంది ఉద్యోగం త్యాగం చేశాడు బ్యాంక్ అకౌంట్ త్యాగం చేశాడు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ త్యాగం చేశాడు ఆ అకౌంట్ ఓపెన్ మూసేసి ఇంకో అకౌంట్ ఓపెన్ చేశాడు త్యాగం ఊరికి ఏది త్యాగం చేసింది లేదు మీకు ఉన్న రహస్యం చెప్తున్నాను ఏది త్యాగం చేసింది ఏది త్యాగం చేసేదా ఇల్లు ఇల్లు ఎంత త్యాగం చేసేదాడు ఇల్లు కంటే మూడు రెట్లు పెద్ద ఆశ్రమం కట్టేస్తే ఇంకేదేమి త్యాగం చేసిందేంటి బ్యాంక్ అకౌంట్లు త్యాగం చేయలేదు ఇల్లు త్యాగం చేయలేదు కాదు ఏ పని చేయకుండా ఏ పని చేయకుండా ఉన్నాడా మీరు ఎప్పుడన్నా చూసారా అలాగా ఏ పని చేయకుండా మామూలుగా గృహస్థులు చేసే పనికి నాలుగు రెట్లు ఎక్కువ పని ఏ పని చేయకూడదు అనే ప్రసక్తే లేదు మోస్ట్ ప్రొడక్టివ్ లైఫ్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 అంచేతనే ఆత్మ ఆత్మజ్ఞాన నిష్ఠాపూర్వక సర్వకర్మ సన్యాస కాబట్టి కర్మయోగము కాబట్టి బుద్ధ్యా ముక్త ఆ బుద్ధిని మనం చిక్కబట్టాలి ఆ తెలివితేటలని సంపాదించి దాని ప్రకారం కర్మ చేస్తే అది కర్మ సన్యాసం అయిపోతుంది విల్ సి ఆల్దోస్ డీటెయిల్స్ కాబట్టి కర్మ చేయకుండా ఉండి కూడా ఎవడూ లేడు ఎటొచ్చి కర్మలని చేసి ఒకడు బంధింపబడుతుంటే కర్మలను చేసి ఇంకొకడు బంధం విముక్తుడైపోతుంది అయితే ఇంకో రహస్యం ఉంది కొంతమంది అనుకుంటారు ఈ రకం కర్మలను చేస్తే బంధం ఇంకో రకం కర్మలను చేస్తే విముక్తి అనుకుంటారు అది తప్పదు అది తప్పు అంటే మీరు మార్కెట్ ప్లేస్కి వెళ్లి ఉద్యోగాలు వీచేసి డబ్బు సంపాదిస్తే బంధం దేవాలయంలో కూర్చుని పొద్దు నుంచి సాయంకాలం అంతక దేవాలయంలో కూర్చుని పూజా తీసేస్తుంటే ముక్తి అలాగేం కాదు ఇట్ ఇస్ నాట్ లైక్ దా నిజానికి చిత్రం ఏంటంటే మీరు ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గరికి వెళ్లారనుకోండి ధర్మశాస్త్రాన్ని బోధించి వారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే మీరు చేస్తున్న ఒక కర్మని మీ చేత విడిపించి దాన్ని మీరు విడిచిపెట్టేట్లా చేసి ఇంత దాకా మీరు చెయ్యని ఒక కొత్త కర్మని మీ చేత చేయిస్తాడు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 సో అంతకుముందు చేస్తున్నవి కొన్ని మాన్పించి కొత్తవి కొన్ని చేపిస్తాడు కానీ గీతలో అలా ఉండదు ఒక్క ఒక్కటి కూడా ఉండదు అలాగా ఇట్ ఈ సో క్లీన్ అనమాట క్లీన్ అంటే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఏ కర్మని విడిచిపెట్టక్కర్లేదు అవునవి కర్మ ధర్మం మాట ఉండవు ఆ ధర్మాన్ని పిక్చర్లోకి అంటే ఇప్పుడు మిమ్మల్ని అంతాలు పుచ్చుకుంటూ ఉన్నామండి అవి కూడా మేము వదిలిపెట్టక్కర్లేదు అనమాట అని అలాగ మీరు దాన్ని అలా వ్యాఖ్యానం చేయకూడదు की धर्मा की धर्म धर्म प्रसक्ति का धर्म अनेस दरिदा उद इंतुरी सोम अन्यायंग भोगे वाने से आने गीत कर्म एम चेखना अला व्याख्यान अ धर्मा की वर्ती धर्मा की संबंधी वर्ति काबी इंतवर ये धर्मबद्धम कर्मलो जीवित వాటిని వేటిని కూడా మార్చాల్సిన అవసరం లేదు అదే కొనసాగించవచ్చు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం చేసుకున్నారనుకోండి అవి ఏకాదశి ఉపవాసం కాదండి అది వేస్తుంది త్రయోదశి ఉపవాసం చేయాలండి అని అలాగే ఏం చేయడం అలాగే మార్పించడం మీరు ఉద్యోగం చేసుకున్నారనుకోండి అవి ఉద్యోగాలు చేస్తేలాగా పూజలు చేయాలి అది ఉద్యోగం సెలవు పూజలు చేయండి అని చెప్పడం మీరు ఏ ధర్మబద్ధమైన కర్మల్ని చేసుకుంటున్నారో వాటినే కొనసాగిస్తూ ఉంటారు కాని అయితే మరి ఇంక కర్మయోగం అంటే ఏమిటండి అవే కర్మలను ఉద్యోగం చేసివాడు ఉద్యోగం చేస్తాడు బ్రహ్మచారి బ్రహ్మచారిగా కొనసాగుతాడు గృహస్థు గృహస్థిగానే కొనసాగుతాడు వానప్రస్థుడు వానప్రస్థుడే సన్యాసే సన్యాసే ఏ ఉద్యోగం చేసివాడు చేస్తాడు ఉద్యోగం మారక్కర్లేదు మరి ఇంక కర్మయోగం ఎలా అయింది అంటే బుద్ధ్యా బుద్ధ్యాయుక్తో య బుద్ధిని బట్టి కర్మబంధము కర్మయోగం అవుతుంది కాని కర్మలో ఉన్న నేచర్ని ని మార్చడం వల్ల కర్మయోగము కర్మబం కర్మబంధము కర్మయోగముగా అవ్వడం అనే ప్రసక్తే లేదు బుద్ధిని బట్టి ఇప్పుడు సపోజ్ మీరు సపోజ్ ఏదైనా ఒక క్లబ్లో పనిచేస్తున్నారనుకోండి ఉద్యోగం చేస్తున్నారనుకోండి క్లబ్లో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఆ ఉద్యోగం మానేసి టెంపుల్ లో పూజారిగా ఉద్యోగానికి చేరారు అనుకోండి అది ఉద్యోగమే ప్రభుత్వ ఉద్యోగం అది స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం మీకు మోక్షం వస్తుందా అలా కాదు అసలు అది మీ క్లబ్ యొక్క ఉంటుంది ఉద్యోగం మీరు చేస్తూ ఉండ చేయం పర్వాలేదు అది మానయక్కర్లేదు ఎందుకంటే తప్పేం లేదు మీరే తప్పు పని చేయట్లేదు అది చేస్తూనే మీరు బుద్ధిని కనుక ఆ సరైన కర్మయోగ బుద్ధిని కనుక అలవరుచుకుంటే మీకు మోక్షం వస్తుంది ఒక పూజారిగా ఉన్నాడు కర్మయోగ బుద్ధిని అలవరుచుకోలేదు ఆయన పూజారి ఉద్యోగం కూడా ఆయనకి కర్మబంధమే అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ది బుద్ధి విచ్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ బుద్ధి అంటే అర్థమేటి అండర్స్టాండింగ్ విషన్ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ దానికి బుద్ధి అనిపే కాబట్టి ఆ బుద్ధి యోగ బుద్ధిని నీవు కలిగి ఉన్నట్లయితే హే అర్జున నీవు కర్మబంధం నుంచి బయటపడిపోతావు అని అంటారు భవిష్యం చూద్దాము ఏషా తేహిత सांख्येवस्तुक बुद्धि साक्षात्हादिदोष निवृत्तिणा ते बुद्धि बुद्धि ज्ञानमन ఈ జ్ఞానము నీకు చెప్పబడినది ఏంటంటే తుభ్యం నీ కొరకు చెప్పబడినది చతుభూర్తి వస్తుంది అభిహితం చెప్పబడినది ఉక్త చెప్పబడినది ఏం బుద్ధి అండి అది సాంఖ్యే బుద్ధి విషయసత్వం సాంఖ్య విషయమైన బుద్ధి ఏమిటి సాంఖ్యం అంటే ఏమిటి సాంఖ్యం అంటే అర్థం రాస్తున్నారు పరమార్థవస్తు వివేక ఆ విషయన్నది సప్తమికి అర్థం పరమార్థ వస్తు వివేకమునకు సాంఖ్యము అని పేరు ఇప్పుడు అర్జునుడు ఏమనుకుంటున్నాడు తల నేను చచ్చిపోతాను అని అనుకున్నాడా భీష్ముడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను అని అనుకున్నాడా ఇప్పుడు నేను మరణించబోతున్నాను నేను పుట్టాను నేను మరణించబోతున్నాను అనే ఒక అభిప్రాయం ఉన్నది ఒక ఒక అండర్స్టాండింగ్ ఇది ఈ అండర్స్టాండింగ్ దీనికి అవివేకము అని పేరు దాంట్లో అవివేకమే ఉందండి నేను ఫలానప్పుడు పుట్టాను భవిష్యత్తులో ఎప్పుడప్పుడు చచ్చిపోతాను దీంట్లో అవివేకమేముందండి అంటే అంత అవివేకమే దాంట్లో వివేకం సున్నా అంతా అవివేకమేది ఎలాగా చూడండి నువ్వు దేహమేనా అది ఏ బ్ Are you a bunch of atoms and molecules? Is that you? Now, we are going to have this one, we are going to have this one. That's right. A bunch of molecules, we are going to have a bunch of molecules to have this one. That's why we are going to have this one. If there are molecules, we are going to have this one. They move around, nante, they don't love each other. because a bunch of malicious loving another bunch of malicious it is wrong therefore then what are you what are you ante ee dehamukante ati deham tote sambandham unde deham to sambandham ledanu antalla deham to sambandham unna dehamukante ante matter kante atitamaina okanu ka tattwamu nenu what ever it is aniki dehi ane peru దీన్ని వివేకము అంటారు ఇప్పుడు ఈ పరమార్థ వస్తువు వివేకం నా స్వరూపం ఏమిటో తెలియకుండా బతికేస్తుంటే నేను అన్నది ఒకే ఒక వస్తువు ఈ జగత్తులో ఎట్టి సంశయములకు తావులేని నిత్య సత్య వస్తువు నేను ఆ పరమార్థ వస్తువు గురించి వీడు అవివేకంలో ఏమంటే ఇప్పుడు మీకు నేను ఒకటి అడుగుతా చెప్పండి ఆ ఫలానా అదేమిటి నెప్క్యూన్ అనే గ్రహము ఉన్నది మీకు తెలుసు అని అడుగుతా అంటే మీకు తెలుసు అంట ఎలా తెలుసు మీరేమన్నా గ్రహాన్ని టచ్ చేసి చూసారా అది పూర్వం ఎలా ఉండేవారంటే కాలుతోటో చేతితోటో దేన్ని మనం టచ్ చేస్తామో అదే ఉన్నట్టు లెక్క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 సూర్యుడు ఉన్నాడు ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు అంటే ఇంకా కొంత సూర్యుడు హీట్ అది ఉంది ఇంకా కొంత నయం నెప్క్యూన్ ఉన్నది నెప్్యూన్ ఉన్నది అంటే మీరు కాలుతో చేతితో టచ్ చేసింది కాదు కంటితో చూసింది కాదు ఏదో ఏదో అలా కర్ణాకర్ణిగా విన్నమాట కాబట్టి యు ఆర్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్ బట్ నేను ఉన్నాను ఆర్ యుబౌట్ ఇట్ ఆర్ నాట్ యు ఆర్ షూర్ నిజానికి వాస్తవం ఏంటంటే నేను ఉన్నాను ముందు వచ్చి మిగతా జ్ఞానాలన్నీ తర్వాత వస్తాయి సూర్యుడు ఉన్నాడన్నా నేబర్ ఉన్నాడన్నా దేవుడు ఉన్నాడన్నా ఎక్కడో యాన్సెస్టర్స్ ఉన్నారు స్వర్గం ఉంది పర్వతాలున్నాయి లేకపోతే నదులు ఉన్నాయి అమెరికా ఉంది ఈ జ్ఞానాలన్నీ కూడా ఎప్పుడొస్తాయి నేను ఉన్నాను అనే జ్ఞానం తర్వాత వస్తాయి మీకు ఖచ్చితంగా ఎక్తి సందేహము లేకుండాకి చర్చకి అవకాశం లేకుండా ఉన్న ఒకే ఒక జ్ఞానం ఏమిటి చెప్పండి నేను ఉన్నాను అది ఏ పరమార్థ వస్తువు కూడా ఆ నేను విషయంలో మనకున్న బుద్ధి అంతా కూడా కలగాకులకంగా ఉంది కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూషన్ అంటే అసలు తెలియకపోతే కన్ఫ్యూషన్ అంటారు కొంత తెలుసు కానీ ఆ తెలిసిన దాన్ని తెలియని దాన్ని కవడా పథకం చేసేస్తే దాన్ని కన్ఫ్యూషన్ అంటే ఈస్ కన్ఫ్యూస్డ్ అబౌట్ హిజ్ ఓన్ ట్రూ నేచర్ దానికి అవివేకము అంటే ఆ అవివేకం వల్లనే నేను పుట్టాను మరణించబోతున్నాను అని వీడు అనుకుంటాడు ఆ పొరపాటు ఆ అభిప్రాయాన్ని తొలగించి ఆ పరమార్థ వస్తువు యొక్క వివేకాన్ని నిరూపించినటువంటి జ్ఞానమంతా కూడా మనకి సాంఖ్యయోగంలో చెప్పడం అయినది నువ్వు పుట్టలేదు నాయతే మియతవా కదాచిత్ ఏకాలు అయినా కూడా మరణించే ప్రసక్తి లేదు నాయం భూత్వా భవిత వాన భూయ అజోనిత్య శాశ్వతో పురాణమానే శరీరే ఇత్యాది అనేక విధాలుగా శ్రీకృష్ణుడు ఆ పరమాధ వస్తు ఆత్మస్వరూపము దాని విషయంలో ఉండే వివేకాన్ని తొలగించి వివేకాన్ని బోధించి ఉన్నాడు ఈ బోధ ఎటువంటిదో తెలుసున సాక్షాత్ మోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం ఈ జనన మరణములనే సంసారము జనన మరణముల ప్రవాహము అనే సంసారమేదైతే కలదో ఈ సంసారములకు హేతు అజ్ఞాన దోషము అజ్ఞానము వలననే వీడు సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు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 ఎందుకంటే వాడు కేవలము బుద్ధి తక్కువ చేతనే ఏడుస్తున్నాడు విషయం తెలియక అజ్ఞానం చేత ఏడుస్తున్నాడు అని తల్లికి తెలుసుకోవటం అవునంటారా కాదంటారా అలాగే ఎప్పుడు ఎక్కడ ఏ మానవుడు దుఃఖించినా అజ్ఞానం చేతనే దుఃఖిస్తాడు ఇంకా మరో హేతుమే అజ్ఞానం చేతనే దుఃఖిస్తాయి కాదండి మరి దుఃఖం ఉన్నప్పుడు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 క్రోధం ఎలా పోగొట్టాలి క్రోధం ఎలా ఒక ఆయన వెళ్ళి గవర్నం అడిగారు క్రోధం ఎలా పోగొట్టాలని ఇది ఒక పెద్ద సమస్య ఎందుకంటే ఈ బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళకి డాక్టర్ల సలహా ఏం మీరు కోపం పడద్దు అండి మళ్ళీ వాపసు వచ్చేస్తారు మీరు ఎక్స్ సైడ్ కోపం పడద్దు అని చెప్తారు అదే చాలా సింపుల్ అని మీరు అనుకున్నారు నేను ఒక అలా అనుకున్నా కోపం పడకపోవడమే కదా అది పెద్ద విషయమేం కదా కోపడకుండా ఉంటే అయిపోయాయి దాని గురించి ఇంకేముంది కానీ తర్వాత నాకు అర్థమైంది అంత సింపుల్ కాదని అర్థం ఎందుకంటే కోపానికి వీడు వశుడైపోతాడు నా దగ్గరికి చాలామంది వచ్చారు వాళ్ళు పర్టికులర్గా టాపిక్ టెలిఫోన్లు చేస్తారు ఏదో టెలిఫోన్ వస్తుంది ఎక్కడి నుంచి టెలిఫోన్ అంటే అమెరికా నుంచి టెలిఫోన్ అయితే అమెరికాలో ఉన్నప్పుడు పెన్సిల్వేనియాలో ఉన్నప్పుడు కెనడా నుంచి తెలుసుకోండి అయితే కాలిఫోర్నియా నుంచి తెలుసుకోండి అబ్బా నేను అంటాను ఏమన్నా అంత దూరం నుంచి మీరు ఫోన్ చేస్తున్నారు అవును సార్ అంటారు ఓకే ఏమిటి విషయం ఏమిటి చెప్పండి కోపం ఎలా తగ్గించుకోవాలి ఇట్ ఈస్ నేను అడిగాను ఎందుకంటే ఇప్పుడు ఇజ్ ఇట్ సెన్ అర్జెంట్ ఇష్యూ ఎలాగా అంటే నాకు బైపాస్ అయిందండి డాక్టర్ కోపం అది తెచ్చుకోవద్దని చెప్పాడు అది ఎలాగో చేత కావట్లేదు చికాక్ కూడా పడద్దు అన్నాడు ఇరిటేషన్ కూడా వద్దని చెప్పాడు అసమానం ఇరిటేషన్ వస్తుంది హౌ టువద్దు అండి సరే దీని మీద నాకు అనుభవానికి వచ్చిన సంగతులు ఏంటంటే కొంత అందరూ నా దగ్గరకే వస్తారనా లేకపోతే మహాత్మ దగ్గరికి వెళ్తారనో లేదు కదా సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్తారు సైకాట్రిస్టుల దగ్గరికి వెళ్తారు ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు చెప్తారు సైకాట్రిస్టులు ఏమో మంచి మంచి సలహాలు మంచిగా చెప్తారు సపోజ్ మీరు ఒక దేవాలయంలో పూజలు చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి ఆయన ఏం చెప్తాడు నేను ఎరుగుతున్నా ఒక ఆయన అలా అడిగితే ఆయన ఏం చెప్పారంటే మీరు మన్యు సూక్తంతో అభిషేకం చేసుకోండి దేవుడికి మన్యు సూక్తం అని ఉంది నమస్తే మన్యు అంటూ అలా వస్తుంది ఋగ్వేదంలో ఈ మన్యు సూక్తంతో మీరు అభిషేకం చేసుకున్నట్టు అయితే కోపం తగ్గిపోతుంది వన్ ఇసోటిక్ మెథడ్ దానికి ఈ కర్మకి ఆ ఫలానికి ఎలాగ సంబంధం అంటే చెప్పలేదు మనం ఈ కర్మ చేస్తే స్వర్గం వస్తుందంటే ఎలాగ దానికి సంబంధం ఏమో చెప్పలేదు అలాగే శాస్త్రంలో ఆయనకి తెలిసిందని చెప్పారు కొంతమంది ఆ కోపాన్ని ఆ విధంగా తగ్గించుకునే ప్రయత్నం చేశారు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఇంకో రకంగా చెప్తారు మీరు లౌకిక విషయాల్లో బలం చేసుకోమన్నానో ఏదో చెప్తాను ఆ విధంగా కొంతమంది తగ్గించుకుంటారు మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళారనుకోండి ఒక గ్రహ జ్ఞానం గల వాళ్ళు సిద్ధాంత దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన ఏమంటాడంటే ఈ కోపం అనేది మీకు రాహుకేతువుల యొక్క సంయోగం నిజంగా అలా చెప్తారు వస్తుంది మీరు ఈ జప గ్రహజపం చేస్తే మీకు కోపం తగ్గుతుంది అని వాళ్ళు చెప్తారు ఎవరు వాళ్ళు చెప్తారు భాగవతంలో ఏమని చెప్పాడంటే కోపం కామ వివర్జనా కామ వివర్జన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 ఫలానా సేవ చేయాలని వర్త అపేక్షిస్తుంది ఆ సేవ ఆవిడ చేయదు ఏదో ఎందుకో హయదు లేకపోతే చేయడంలో డిలే చేసుకుంది లేకపోతే చేయదు వాట్ ఎవర్ లేకపోతే చేసింది కొంచెం తేడా పడాగా చేసుకుంటుంది అప్పుడు కోపం వస్తుంది ఇరిటేషన్ సో ఈ విధంగా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దగ్గర దాకా కూడా ఇప్పుడు ఎవరో డబ్బు తీసుకొచ్చి ఇస్తానంటాడు వాడు ఇవ్వడదు అప్పుడు కోపం తర్వాత ఈ చిన్నపిల్లలు ఆ డిసిప్లిన్డ్గా ఉండాలి అని పెద్దవాళ్ళు మనవడు మనవాడు డిసిప్లిన్డ్గా ఉండాలి అని మన తాత అనుకుంటాడు ఈ తాత బైపాస్ సర్జరీ చేసుకుని ఉన్నాడు అంటే మనవాడు ఉండాలి అని ఈయన అపేక్ష ఎక్స్పెక్టేషన్ వాడు అలా పిల్లలు అలా ఎందుకుంటారు వాళ్ళ జీవితం వాళ్ళది దాంతో ఈయనకి ఇరిటేషన్ వస్తుంది సో ఈ విధంగా ఎప్పుడు ఇరిటేషన్ వచ్చినా దాని మూలంలో ఒక అపేక్ష ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందా కాబట్టి ఇప్పుడు ఇరిటేషన్ రాకుండా ఉండాలంటే గ్రహాలను పూజించాను మంజు సూక్తం వల్లించాను అదో పద్ధతి ఓతో హై అలా కాకుండా ఈ భాగవతంలో చెప్పిన పద్ధతి ఏంటి గీతలో చెప్పింది ఏమిటంటే యూ డ్రాప్ ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ నేను డ్రాప్ చేసి చూశా నేను సేవస్ వెళ్ళా వెళ్లి అక్కడ పాఠం చెప్తున్నా నాకు సంగతి అర్థమైంది ఇట్ ఈస్ ఏ టీచింగ్ ఇన్స్టిట్యూట్ టీచింగ్ ఈస్ ది లైఫ్ లైన్ దే నేనున్నప్పుడు నేను మొత్తం టీచింగ్ అంతా కూడా నేను చేస్తున్నా ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ దే ఈ ఆఫీస్ లో వాళ్ళు వాళ్ళు దే ఆర్ సపోజ్ టు ప్రొవైడ్ సట్ అని థింగ్స్ పర్ణం కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు నేను ఫ్రస్ట్రేట్ అవడం ప్రారంభించా వాడు జెరాక్స్ కాపీలు విద్యార్థులకు ప్రొవైడ్ చేయరా ఇగో ఈ పేజీలు జెరాక్స్ చేసా అందరికీ చెరువు కాపీలు ఇవి అని ఆఫీస్లో నేను చెప్పేసి మళ్ళీ పదకొండు గంటల క్లాస్ కు వెళ్లి ఆ మీ దగ్గర జిరాక్స్ కాపీ వచ్చింటుంది తీవండి మొదటి శ్లోకం అని నేనంటే వాడి దగ్గర జిరాక్స్ కాపీ లేదు దానితోటి ఫ్రస్ట్రేషన్ ఈ విధంగా ఒక నాలుగు రోజులు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అప్పుడు నేను ఆలోచించుకున్నా ఎందుకు వస్తుంది ఫ్రస్ట్రేషన్ మనమేమో ఇక్కడికి వచ్చాము ఏదో ఏదో సేవ చేసుకున్నాము వాళ్ళ పాపం ప్రేమగా చదువుకుంటున్నారు మనకి ఫ్రస్ట్రేషన్ ఏమిటి ఇది ఎక్కడ ప్రారంభం భోజనం చక్కటే భిక్ష ఫస్ట్ క్లాస్ కాఫీ తాగుతున్నాము హాయిగా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాము ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కార్లో వెళ్తున్నాము అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ ఈ ఫ్రస్ట్రేషన్ ఏమిటి అమెరికా వెళ్ళడం అంటే వెళ్ళడం లాంటిదని కదా ఈ అమెరికాకు వచ్చి ఫ్రస్ట్రేషన్ ఏమిటి నాకు అర్థమైపోయింది ఫ్రస్ట్రేషన్ మూలం ఏమిటంటే అపేక్ష ఎక్స్పెక్ట్ ఎ థింగ్స్ ఫ్రమ్ పీపుల్ అండ్ మీకున్న రహస్యం చెప్తా వీ ఎక్స్పెక్ట్ టూ మెనీ థింగ్స్ ఫ్రమ్ టూ మెనీ పీపుల్ అయితే ఇంట్లో పది మంది ఉంట ఐదుగురు ఉంటే మనం ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వైఫ్ షుడ్ డూ దేస్ సన్ షుడ్ డూ దాట్ గ్రాండ్ సన్ షుడ్ డూ దేస్ బ్రదర్ షుడ్ డూ దాట్ సిస్టర్ షుడ్ డూ దేస్ అని ప్రతి వాళ్ళ దగ్గర ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు కానీ ఒకప్పుడు ది ఫెయిల్ టు లివ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్ అండ్ ది పర్సన్ బికమ్స్ ఫ్రస్ట్రేటెడ్ ఇరిటేటెడ్ సరిగ్గా ఇదే అవాయిడ్ చేయమని డాక్టర్లు చెప్తారు బైపాస్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు అదే చెప్తారు మీరు ఇరిటేట్ అవ్వద్దు ఎక్సైట్ అవ్వద్దు అని చెప్తారు ఖచ్చితంగా అదే అవుతాది ఇంటికి వచ్చి సరిగ్గా ఎందుకంటే టూ మనీ ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాడు ఇక్కడ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ అమెరికాలో మరీ పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వెల్కమ్ బి వ్యాల్ అని పెద్ద పెద్ద బెలూన్స్ ఎగరేస్తారు ఎంత బిజినెస్ బెలూన్స్ బెలూన్స్ ఎగరేస్తారు ఫస్ట్ క్లాస్ బెలూన్స్ ఆ బెలూన్స్ ఎక్కడ అమ్ముతారో తెలుసిన హాస్పిటల్లో ఎంటర్ అయ్యి అక్కడ షాప్ ఉంటుంది అక్కడ అమ్ముతారు అరవగులు బెలూన్లు కొనుక్కు వచ్చి వీడు గదిలోకి వచ్చేప్పటికీ అక్కడ అలా ఎగరేస్తూ ఉంటే హీ ఫీల్స్ గుడ్ You'll we'll all, they are taking care of me, anu-kun-kun-kun-kun. And they, one of them is going to die and say, she feels bad. I am not welcome at home, anu-kun-kun-kun-kun. But if you don't want to die, you don't want to die. So, this is the expectation. Suppose, you are the government, stage of the day, you are the expectation, మీకు ఆడియన్స్లో వేశారనుకోండి ఎలా ఉంటుంది మీకు స్టేజ్ మీద కుర్చీ వేసి మెడలో మాల వేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి వాళ్ళు మాల రెండేది ఇచ్చి ఆ రెండు ఇంకో వేసి మీకు వేయలేదు అనుకోండి మీకు ఎలా ఉంటుంది అట్ ఎవ్రీ స్టేజ్ వీ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ మీరు డ్రాప్ అవల ఎక్స్పెక్టేషన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ సపోజ్ పెరుగు అన్న పెరుగు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశామనుకోండి బై మిస్టేక్ మీరు మర్చిపోయారు అనుకోండి అన్ని ప్యాక్ చేశారు ఒకటి మర్చిపోయి మిగతా ఇచ్చారనుకోండి యుగట్ ఇరిటేట్ చూద్దాం అక్కడ మనిషి లేకున్నా ఇరిటేషన్ వస్తుంది సో ఐ టెలి మహాత్ములు ఏమన్నా సలహా చెప్తారంటే కీప్ ది మైండ్ ఎంటీ నో ఎక్స్పెక్టేషన్ కచ్చితర్థం వ్యపాశ్చినయ అన్నాడు శ్రీకృష్ణుడు తరఫున एक्सपेक्टी अला मनस्तत्वा डेवलपते नीक फ्रस्ट्रेषन इटे कोपमी असल दरीदाप्त उबा का कोपम काम विवर्जना क्रोधम काम विवर्जना भागवत ही उपाय उपायकना यह उपय चा कठिन उपाय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 and you bind the other person also, bondage any. Allah khaakunna mire ehm eh expect jela jena koundai, it becomes a privilege. Yeh dila bhiçhne adhi, it becomes a privilege. Yen, nye no, afternoon 2.30 ki, eh kunsh anasit ka haun de, kunsh an talaput ka haun de. Ah, unte, eh, eeh, ur kya haukunna, saray kaam ilay, o ka enda po endala hatu, we'll do something about it. ఈ లోపంలో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకళ్ళు వచ్చి ఒకప్పుడు టీ తీసుకువచ్చి ఇచ్చారు ఎంత ఆనందం కలిగిందో దట్ టీ ఇట్స్ టేస్టెడ్ లైక్ నెక్టర్ వాట్ ఎవర్ ఇస్ ఏ ఎక్స్పెక్టేషన్ లేదు కనుక అంత ఆనందం కలిగింది దాంట్లో సపోజ్ అదే టైంలో టీ తీసుకువచ్చి ఇవ్వడం అనే ఒక వ్యక్తితో మనం అరేంజ్మెంట్ చేసుకుని మనం ఇక్కడ ఎలా ఉంటారు ఇక్కడే కాదు ఎక్కడైనా మీరు అరేంజ్మెంట్ చేసుకున్నారంటే దగ్గరలో డిలేసేట్ రెండున్నరకి ఎవరు టైం పాటించడం సమయ పాలన అనేది ఎవరూ చేయడం రెండున్నరకి వాడు టీ తీసుకొస్తాడంటే వాడు నిద్రపోతూ ఉంటారు కదా అది వాడు నిద్రపోయే ఈ వాడు రెండున్నర దగ్గర ఇటువంటి వచ్చింది అప్పుడే నిద్రపోతారు వారికి తెలివి వచ్చి మనకి టీ తీసుకొచ్చేవాడు మూడు పోవో మూడున్నర అవుతుంది యూ గ్యాన్ క్రస్ట్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 కానీ ఆ భయాలు అలాగే ఉంటాయి పోయినవి పోతాయి లేనివి లేదు అంతా ఇంకా వీటి ట్రయల్ అండ్ ఎవరి మీద నడుస్తూ ఉంటుంది ఆఖరికి కొంతమంది ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు భయం కూడా ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి ఇంకా ఇది ఉంది అది లేదు భయం నేను ఒకళ్ళు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్తే ఆ ద్వారబంధానికి ఈ గుర్రపు నాడా ఉంటుంది చూడండి అది కొట్టి తలుపుకి తల్పు చాలా ఖరీదైన డోరు టీక్ వుడ్ డోర్ అంటే ఈ డోర్ పెట్టేప్పుడు దాని మీద చాలా ఖరీదు పెట్టి ఖరీదైన డోర్ కొనుక్కొచ్చి ఫిక్స్ చేస్తారు ఏదో సామాన్యం కాదు ఆ డోర్ యొక్క అండమంతా చెడిపోయే విధంగా ఈ గుర్రపు నాడాన్ని మేకులేసిపోతుంది నేను ఆశ్చర్యపోయి అడిగిన ఏమిటి ఇలా ఉంది ఎవరైనా అల్లరి పిల్లలు చేశారు ఆయన ఆయనకి తేలింది ఏమిటంటే అతనికి ఒక భయంతో బాధపడుతున్నాడు ఏదో భయం ఏదో సందర్భంలోని భయం ఆ భయం ఇగో ఈ గుర్రపునాడాన్ని మేము మంత్రించేస్తాం మీరు కొట్టుకుంటే భయం పోతుందని వీడికి ఎవరో చెప్పాడు అది తీసుకొచ్చి కొట్టా కొట్టి అప్పుడప్పుడు దానికే చూస్తూ ఉంటాడు అంటే ఇంకా భయం పోలేదనమాట ఇంకా భయం పోలేదనమాట భాగవతంలో ఈ భయాన్ని పోయే ఉపాయం చెప్పారు భయం తత్వ విమర్శనాత్ అని చెప్పారు అధ్యాయం సప్తమ స్తంభంలో మీరు ఆ భయ హేతువేవుతో మీరు పట్టుకోండి దాన్ని విమర్శ చేయండి పరిశీలనకి పెట్టండి పరిశీలనకి పెడితే భయం పోతుంది ఏం చెప్పారు భాగవతం అంటే భక్తి శాస్త్రం భయ హేతువేవి ఎందుకు భయపడుతున్నారు సో ఒకప్పుడు కేవలము సూపర్ స్టిషన్ వల్ల భయం కలుగుతుంది అలాగేదో భయం ఉంటుంది రూమ్లో పాము దూరిందేమో అని డౌట్ వచ్చింది భయపడుతున్నాడు అంటే అప్పుడు దానికి ఏం చేయమని సలహా చెప్పారంటే నువ్వేం చేస్తావంటావు కూలి మనుషుల్ని పెట్టి ఆ రూమ్ లో ఉండే ప్రతి వస్తువు బయట పారాయించుకుంది ఇటు నుంచి షిఫ్ట్ చేయడం కాదు వీరువా ఉంటే బీరువా మనసం ఉంటే మనసం కొంచం ఉంటే కొంచం అన్ని ఉండి బయట పారాయి బయట పారేసి రూమ్ నుక్కన్ కార్నర్ ఏది ఏ వస్తువు ఉండకూడదు మేక్ ఇట్ ఎంత ఇప్పుడు చూడు పాముందో లేదో తెలుసు పాము ఉండదండి పాముంటుంది ఉంటే అప్పటికే పోతుంది ఒకవేళ దొరికింది అనుకోండి తెలుసు అంతా ఇస్తారు అయిపోతుంది అక్కడంత ఆహారం ఇప్పుడు మళ్ళీ వస్తువులన్నీ సజ్జేసాయి ఓ కొంత ఖర్చు అవుతుంది కొంత శ్రమవుతుంది కానీ పర్మనెంట్గా భయం పోతుంది సపోజ్ మీరు పాము దూరనేమోనే భయంతో ఒక ఆయన దేవాలయంలో పూజారి దగ్గరికి వెళ్ళారనుకోండి ఆయన నాగదేవత పూజ చేయించి పంపిస్తుంది ఉచి దారు హీతండు మీరు రూమ్లోకి వచ్చి నాగదేవత పూజ అయితే చేసామో ఇది వర్క్ అవుతుందా వర్క్ కాదా అని సందేహం కలదు మళ్ళీ భయం అలాగే ఉంటుంది కాబట్టి నాగదేవత పూజ చేయండి దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ బట్ తత్వ విమర్శనా తత్వ ఈస్ రియాలిటీ వాట్ ఈస్ ది రియాలిటీ పాము దూరితే ఉండాలి అక్కడ దూరడం పొరపాట అసలు దూరం భ్రమ అయితే దూరి వెళ్ళిపోయిందా అయితే దూరం అక్కడే ఉందా సెటిల్ ది ఇష్యూ అంతే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 ददा बुद्धि योगप बुद्धि योगिस्तान बुद्धिस्त अस्टांग विवेकाज्ञास् दाने वालू वाल। संसार बंधी पड़क भगवदगीता बुद्धिशास्त्र में बुद्धिया यथ कर्मबंधम प्रहास्यसी सो आ सांख्य बुद्धि नीचे चपड़ाइवे ఇంకొక బుద్ధి అంటే జ్ఞానం బుద్ధికి జ్ఞానం అని భాష్యకారులు అన్నారు కదా ఇంకొక బుద్ధి కూడా ఉంది కర్మ కర్మకి సంబంధించిన అండర్స్టాండింగ్ యోగ బుద్ధి కర్మయోగ బుద్ధిని కూడా అనొచ్చు అది నీకు చెప్తాను శ్రద్దగా విను అని ఇంపార్టెంట్ టాపిక్ ఇది అందుకోసం నేను కొంచెం వివరంగా చెప్పాను మళ్ళీ దీన్ని రేపు శనివారం నాడు క్లాస్లో కొనసాగిస్తాను ో హరిసతు శ్రీకృష్ణా ఈ వారం మీకు క్లాసులు లేవు శనివారం సాయంకాలం నాలుగున్నరకి సంస్కృతం క్లాస్ తోటి మళ్ళీ సిరీస్ ప్రారంభం అవుతుంది శనివారం నాడు ఆరు గంటలకి గీత ఓ